సహనావతు సహనౌునత్తు సహ వీర్యంకరవహ తేజస్వినధీతమస్తు మా విద్విషావహై శిశిశ నారీస్త భర నాభీషం దృష్వా మా గోహావేశం మాంసవ సాది వికారనసి విచింతయ వారం వార భోవిందం భోవిందం గోవిందం భోధమే సన్నిహితే ఇక్కడ స్త్రీని ఎందుకు తీసుకున్నారు అంటే చాలా మంది దృష్టిలో స్త్రీ అంటే చాలా పెద్ద జుగుప్సాకరమైన విషయంగా భావిస్తారు చాలా మంది వేరే ఇంకో పేరు పెట్టచ్చు కదా నారి అని పెట్టచ్చు మహిళ అని పెట్టచ్చు ఎంతో ఉన్నాయి లేదండి ఆడది ఆడావిడ స్త్రీ అదే మహిళ నారి ఇవన్నీ ఉన్నాయి కానీ నాకు ఇవన్నిటికన్నా స్త్రీ అనే శబ్దం నాకు చాలా నచ్చింది ఎందుకు అని అంటే స్త్రీ అనే అక్షరం ఒకటి చూసారా దాన్ని ముక్కలు ముక్కలుగా విభజిస్తే దాంట్లో నాలుగు అక్షరాలు ఉన్నాయి ఏమిటి తెలుసండి సకారము తకారము రకారము ఈ అంటే సకారము అంటే సత్వగుణానికి సంకేతం తకారము అని అంటే తమో సంకేతం రకారము అంటే రజోగుణానికి సంకేతం మూడు గుణాలు స్థితిలో కనిపిస్తున్నాయి ఇకపోతే ఈ అనేది చూసారండి అది ఎవరు తెలుసా ఈశ్వరుడు అర్థం ఎవరైతే సకారము సత్వగుణము తకారము తమో గుణము రజోగుణము ఈ మూడు గుణాలని దాటుతారో ఈ కారం ఎక్కడ ఉంటుంది తెలుసండి స్త్రీ అనే అక్షరంలో పైన ఉంటుంది కాబట్టి కింద మూడు గుణాలు ఉన్నాయి పైన ఈ అనే ఈశ్వరుడున్నాడు కాబట్టి మూడు గుణాన్ని దాటితే పైన ఈశ్వరుడిని పట్టుకోవచ్చు కాబట్టి స్త్రీ అనే అక్షరంలో మూడు గుణాల్ని దాటి ఈ అనేటువంటి ఈశ్వర తత్వాన్ని పొందాయి అంటుంది ఎంత గొప్ప అర్థం ఉంది స్త్రీ అనే పదంలో అంటే దాన్ని తీసుకునేనాభి దృష్ మోహాదేశం అమ్మ యొక్క అనుగ్రహం లేకపోతే ఎవరైనా సరే మోక్షమనే పదానికి అర్హులు కారు అర్థమైందని కాబట్టి అమ్మవారు అంటే కాదు అమ్మ అంటే అక్షరంలో ఓం అనే శబ్దం దాగుంది అందుకని అమ్మ అమ్మ అమ్మ అంటుంటే ఓంకారాన్ని పిలిచినట్టు మమ్మీ మమ్మీ మమ్మీ అంటే శవమ శవమ అని శవాన్ని పురస్కరణ చేసినట్టు అమ్మా అని పిలవాలి అమ్మ అంటే ఓం అన్నట్టు అర్థం అర్థమైందండి ప్రణవస్వరూపం అమ్మ అర్థమైంది అమ్మ అంటే ఓం ఎందుకండి అని అడిగారు ఓం అంటే ఎవరండి దేవుడు అవునా దేవుడు అంటే ఎవరు మనం అన్నీ ఇచ్చేవాడు దేవుడు ఈ లోకంలో మనకు అన్ని ఇవ్వగలిగినటువంటి దేవత ఎవరండి అమ్మ పుట్టించింది ఆవిడే ప్రాణం పోసిందావిడే మనకు పాలిచ్చేదావిడే లాలించేదావిడే పాలించేదావిడే కాబట్టి ఈ లోకంలో ఓం అనే శబ్దానికి దగ్గర శబ్దం అమ్మ ఈ లోకంలో దేవుడికి ప్రతిరూపం అమ్మ అర్థమైందా కాబట్టి నా దృష్టిలో స్త్రీ అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి ఒక అంశ దాన్ని మనం పూజించే కొద్దీ మోక్షానికి దగ్గర అవుతాం అందుకని అమ్మవారి ఆరాధనలో ధరించిన వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందుతారన్నమాట వాళ్ళు అర్థమైందా కాబట్టి ఇక్కడ కూడా శంకరులు కామము అనేటువంటి వాసన తీస్తే కామము అనే స్పర్శ తీస్తే అక్కడ స్త్రీ మనకు దైవంగా కనిపిస్తుంది కామము అనేటువంటి భావన ఉంటే స్త్రీ ఎలా కనిపిస్తుందంటే ఒక భోగంగా కనిపిస్తుంది దైవంగా కనపడాలంటే కామము అనే దృష్టి తప్పాలి కామం దృష్టి తప్పుకుంటే దైవంగా కనిపిస్తుంది కామం దృష్టి ఉంటే భోగంగా కనిపిస్తుంది ఆ భోగ బుద్ధితో మనం చూసినప్పుడు ఈర్ష ద్వేష పగలు ప్రతీకారాలు కామక్రోధాలు ఇవన్నీ పుట్టుకొస్తాయి అప్పుడు అదేనంటే కేవలం భౌతికమైన స్పర్శను కోరుకుంటాం అంతే దాంతో పోతుంది అది ఎంతసేపు అల్పసుఖం అల్పసుఖమైన తర్వాత మళ్ళీ మనలో మానవత్వపు భావాలు దానవత్వపు భావాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ శంకర్లు దాన్ని తప్పించి అది దైవంగా భావించమని మనకి ఒక గొప్ప ఒక చింతనాత్మకమైనటువంటి శ్లోకాన్ని చెప్పారు కామపురుషార్థాన్ని ఆ తర్వాత మనకు నాలుగో శ్లోకం మనకు వస్తుంది ఇది జీవిత యొక్క అస్థిరత్వాన్ని చెప్తుంది అనమాట జీవితం ఎంత గొప్పదో మీరు ఎంత విలువిస్తున్నారో మీ జీవితానికి ఒక్కసారి చూడండి ఆయన ఇది అంత విలువ జీవితమా ఏమిటని ఒకసారి చూపిస్తున్నారు ఏంటి నళినీతరం తద్వ్ జీవితమతి గ్రస్తకం శోకహత సమస్తం భ గోవిందం భోవిందం గోవిందం భజ కాలే జీవితం అతిశయ చపలం ఒకటి భజుగోవింద శ్లోకాల్ని మనం సరిగ్గా కనుక బ్రహ్మచర్య దశలో నుంచి వాడికి పారాయణం చేయించి అర్థం చేయిస్తే వైవాహిక వ్యవస్థ కూడా ఒక అద్భుతమైన అర్థవంతమైన వ్యవస్థ అవుతుంది కేవలం పరస్ పరస్పర ఆకర్షణకు లోని భౌతికమైన వాంఛలకే మేము పెళ్లి చేసుకున్నాం అనేటువంటి భావాలు పోయి బాగా చూడండి వాళ్ళలో యోగ పుడుతుంది భార్యని ఒక దేవతగా పూజిస్తారు భర్తని ఒక ఋషిగా గౌరవిస్తుంది ఆ భార్యాభర్తల యొక్క బంధం ఎలా ఉంటుందని ఒక సాధకులు సాధకురాలు యొక్క బంధంతో ఉంటుందన్నమాట అందుకే కన్యాదాన సమయంలో ఇమాం కన్యాం కనక సంపన్నాం సర్వాభరణైర్యుతం దాస్యా విష్ణువేతుభ్యం బ్రహ్మలోకజిగీషయా య నేను మోక్షాన్ని పొందాలనుకుంటున్నాను నేను మోక్షాన్ని పొందాలంటే నేను ఈ కన్యాదానం చేస్తే నీకు విష్ణు స్వరూపంగా ఉన్న నీకు కన్యాదానం చేస్తే నాకు మోక్షం వస్తుంది అని అంటున్నాను అంటే వీడికి పట్టుకొల్లి దీన్ని అంటగట్టేస్తే వీడికి మోక్షం ఏమిటి బ్రహ్మలోకానికి వీడి వెళ్ళడం ఏంటంటే ముందు బ్రహ్మలోకం వెళ్తాడో మోక్షం వస్తుంది తెలియదని వీడికి ముందు దీని నుంచి విముక్తి వస్తుంది ఒకరికి అప్పగించేసారనుకోండి ఇంక బాధ్యత సగం తీయినంటే ముందు బాధ్యతల నుంచి మోక్షం వస్తుంది తరువాత బాధ్యత ఏంటనంటే తరువాత మోక్షానికి హేతు ఏంటంటే నిజం వివాహ వ్యవస్థలో కన్యాదానం చేస్తే ఆ వ్యక్తికి బ్రహ్మలోక ప్రాప్తి ఉంటుంది అని అంటారన్నమాట అర్థమైందండి కన్యాదాతకి ఆ బ్రహ్మలోక ప్రాప్తి ఉంటుంది ఎందుకనంటే ఆ కన్యాదాన సంస్కారం తండ్రికి ఆ బ్రహ్మలోకాన్ని ఇస్తుంది అది అగ్నిసాక్షిగా జరిగేటప్పుడు కామబుద్ధితో ఉండదు యోగబుద్ధితో ఉంటుంది ఆ పాణిగ్రహణ సమయంలో దాన్ని ముట్టుకుని ధర్మే చ అర్థే చామే మందరం చెప్తారనమాట ధర్మార్థ కామాలన్నీ కూడా అతిక్రమించకుండా నేను మోక్షాన్ని దృష్టితో పెట్టుకుని నీతో చేయిస్తాను బాగా ఆలోచించండి మనం మూడు మూళ్ళు వేస్తాం వివాహ వ్యవస్థలో ఎందుకు మూడే వేయాలి గట్టిగా ఇంకోటి నాలుగోది పడి కదా లేకపోతే రెండే గట్టిగా వేస్తే మంచి పొలుగుతాడే తీస్తే సరిపోద్ది కదా కాదు ధర్మ అర్థ కామము మోక్షమనే నాలుగు పురుషార్థాల్లో మూడు ముళ్ళు మూడు పురుషార్థాలకి సంకేతం ధర్మానికి ఒక ముడి అర్థానికి ఒక ముడి కామానికొక ముడి మోక్షానికి ముడి వేయడం ఉండదు విప్పుకుని పోవడమే మోక్షం అంటే కాబట్టి ఒక భార్యకి మూడు ముడులు వేస్తున్నాడు అని అంటే ధర్మార్థ కామాల్ని నీతో నేను తీర్చుకుంటున్నాను కానీ మోక్షం నా దారి నాది నీ దారి నీది ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికేరుక ఏ దారిటు పోతుందో ఎవరినీ అడుగక అంతే ఏ దారిపోతుందో పోతుందంతే ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోవాలి ఎందుకని ఎవరి దారిన వాళ్ళు వచ్చా కనుక ఎవరి దారినా వెళ్ళిపోవాలి అంతే ఇంకా అందులో ఎవరిని అడగకూడదు ఏమండి నేను వెళ్ళరానా ఇవిడు అడగడం ఆయన వచ్చి లేదు దుర్ముహూర్తం ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత వెళ్ళదు లేకపోతే బ్రతిగోం శ్లోకాలన్నీ పారాయణం చేసేస్తాను ఆ తర్వాత అంతవరకు ఏం ఆగదు ఏ ప్రాణం ఎవరిని అడిగి ఆగదు అర్థమైందా పోవడమే అంతే కాబట్టి ఆ సంప్రాప్తే సన్నిహితే కాలే ఆ సంప్రాప్తమైనప్పుడు ఆ కాలం ఎవ్వరిని అడగరు ఏది అడగదు ఎవరిని అడగవలసిన అవసరం లేదు అర్థమైందే అది పోతుంది ఇన్ఫ్యాక్ట్ ఆ టైము ప్రాణము బయటికి నిర్గమనమయ్యే టైంలో జీవుడు చాలా ఆనందపడిపోతుంటాడు లోపల అమ్మయ్య ఈ బంధాలన్నీ వదులుకున్నాను రా బాబు ఈ లంపటంలో నుంచి బురదలో నుంచి బయటపడుతున్నాను అని కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏడుస్తుంటారు ఈ పట్టులాగుతుంటారు అన్నమాట వాడు గోలెడుతుంటాడు లోపల ఒరేలను ప్రాణం హాయిగా పోనివ్వండి ఇప్పుడు ఈ టైంలో కూడా పట్టుకు పిలుస్తారా అని అడుగుంటారనమాట వీళ్ళు ఏడుస్తూ ఉంటారు అనమాట కాబట్టి ఇక్కడ శంకర్లు అదే అంటారు నళినీ జలమతి తరలం తద్వీవితం అతిశయచలం ఈ జీవితం చాలా అతిశయం చాలా విచిత్రమైనటువంటి జీవితం అంట ఏమిటి చపలం చపలం అలా ఇలా ఇలా అలా కదులుతుంది దానికి పైన గొప్ప ఎగ్జాంపుల్ ఇచ్చారు ఎలా కదులుతుంది అంటే నలినీ దళగత జలమతి తరళము నళిని దళము అంటే తామర రేకు తామరాకు తామరాకు మీద నీటి బొట్టు పడింది అనుకోండి బాగా చూడండి నాకు డౌట్ ఏంటంటే తామరాకు తామర పువ్వు చాలా గొప్పగా మాట్లాడుతుంటారండి ఇదే ఉపమానాలు చెబుతుంటారు శాస్త్రంలో ఎందుకు తెలుసు అండి అంటే దేవతలందరికీ ఇష్టం అదేదో పెద్ద పువ్వు పెద్ద వాసన కూడా ఉండదు వంటి రేకులు ఎక్కువ ఉంటాయి కానీ గులాబీ రేకుల తక్కువే గులాబీ కంటే సుగంధం తక్కువ మీరు చూడండి మిగతా పూల కంటే పెద్ద పెద్ద ఇదే ఉండదు అది సన్ఫ్లవరింగ్ ఎంత బాగుంటుందండి చాలా గొప్పగా ఉంటుంది కలర్ కానీ డామినేటింగ్గా రేకులు చాలా చక్కగా విడిచుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు అందరూ పట్టుకుంటారు ఏంటి దేవతలు విష్ణు చేతులు తామర పూ శివుడి చేతులు అదే బ్రహ్మ చేతిలో అదే సరస్వతి అందరూ ఈ తామర పూలు ఇష్టపడతారు ఏమిటి నాకు అర్థం కావట్లేదు అంతేకాదు ఎవరిని పోల్చినా అబ్బా ముఖ పద్మారవిందం నుండి పద్మపాదాలు అని అంటారు పాద పద్మాలు అని అబ్బా కలువు పూలా ఉన్నాయి రేకులు కలువు రేకుల్లా ఉన్నాయి కళ్ళు అంటారు ఏంటి అన్ని తామర పువ్వుతో భగవంతుని పోలిస్తున్నారు తామర దేవతలందరూ తామర పువ్వును ఇష్టపడతారు ఏమిటి గొప్ప ఆశ్చర్యం ఏంటంటే బాగా శ్రద్ధగా వినండి ఆమర పువ్వు ఉత్పత్తి దానికి దుంప కారణం ఇది మామూలుగా మన ఇంట్లో ట్యాంక్లో వేశారనుకోన్ని నెలలో కింద మట్టి ఉండదు మామూలుగా ఏ చెట్టుకైనా ఏ కొమ్మకైనా ఏ తీగకైనా ఏ లతకైనా మట్టిలో అది లోపలికి వెళ్ళి ఆ మట్టిలో ఆ దుంపంతా విచ్చుకొని లోపల ఉన్నటువంటి వృక్ష బీజశక్తి బయటికి వ్యాపించి అక్కడి నుంచి తీగలు లతలు వృక్షాలు అన్నీ పుడతాయి తామరపు దుంప అంటే నెలలో పడుతుందని ట్యాంకులో కింద మట్టే ఉండదు ఆ దుంపకి వేర్లు మొదలవుతుందనమాట గమనించండి ఆ వేర్లు పోని భూమిని ఏమని అంటిపెట్టుకుంటే భూమిని అంటిపెట్టావు నెలలోనే ఉంటుంది బాగా చూడండి దుంపకి మట్టి ఎక్కర్లేదు దానికి వేర్లు పుడతాయి వేర్లకి మట్టి ఎక్కర్లేదు నేలలోనే పాకుతాయి పాకడమే కాకుండా ఆ దుంప నుంచి మొక్క బయటకు వస్తుంది వచ్చిన తర్వాత ఆ కాడ వస్తుంది చూసారు తామర కాడ బాగా గమనించండి ఆ కాడలో మొగ్గొస్తుంది అక్కడ ఆకు వస్తుంది మీరు గమనిస్తే పైన తామరపు ఉంటుంది మీరు బాగా గమనిస్తే దీనికి సంసార బంధమే లేదు ఇలా మొక్క పైకి తీస్తే మొత్తం పైకి వస్తుంది మళ్ళీ కింద పడేస్తే కింద ఉంటుంది భగవంతుడికి అందుకనే ఇష్టం దీనికి బంధం లేదు అందుకని భగవంతుడికి ఇష్టం భగవంతుడు ఎప్పుడు కావాల్సి ఉంటే పైకి తీసుకోవచ్చు మనల్ని పెరకాలంటే నానా అతన పడాలి ఓ మనవడొక పక్క నుంచి అత్తకారు ఒక పక్క నుంచి కోడల ఒక పక్క నుంచి కూతురు ఒక పక్క నుంచి భర్త భార్య వీళ్ళు వాళ్ళు పట్టి అన్ని రకాలుగా పెనవేసుకుని బతుకుతారు అంటారు అర్థమైందని అందుకనే మంచి పాట కూడా ఉంది ఇది గో దేవుడు చేసిన బొమ్మ ఇది నిలిచేదేమో మూడు రోజులు బంధాలేమో పదివేలు అంటే మూడు రోజులు అంటే మూడు రోజులు అండి పుడుతా అనుకోకండి భూతము భవిష్యత్తు వర్తమానం మూడే ఈ తామర గొప్పతనం ఏంటంటే దానికి ఏ బంధం లేదు సరే ఇంకా ఎన్ని వదిలిండి దుంపకాడుకు వదిలిండది అది కింద భాగం ఇక పైభాగం జలంలో చూస్తే ఆకు ఉంటుంది కదండి నీళ్ళలోనే మునిగి ఉంటుంది ఎంత తడిగి ఉండాలండి అసలు ఎంత తడి తడిగా ఉండాలి చెత్త తడిగా ఉండాలి ఒక్కసారి పైకి తీండి ఆకు దానంత పొడిగా ఇంకొకటి ఉండదు నీళ్ళల్లో ఉన్నంతసేపు తడిగా ఉంటుంది పైకి తీస్తే దానంత పొడి ఇంకొకటి ఉండదు భగవంతుడికి అందుకే ఇష్టం అనమాట వ్యవహారం చేస్తున్నంతసేపు వ్యవహరిస్తూ ఉంటాడు వ్యవహారాన్ని విసర్జిస్తే అంతర్ముఖుడైతే పరమాత్మ స్వరూపంలో ఉంటాడు అందుకని ఇక్కడ నళినీ దళగత జలమతి తరలము ఇక్కడ నళినీ దళము అని అంటే తామరాకుని ఎందుకు తీసుకున్నారనంటే ఆ తామరాకు నీటిలోనే ఉంటుంది తడిగా ఉంటుంది బయటికి తీసి దాంట్లో కనుక ఏదైనా చిన్న నీటి బుట్టు అంటుకుందనుకోండి గమనించండి ఆ నీటి బొట్టు ఎలా తిరుగుతుంది అని అంటే మీరు గమనించండి ఆ తామరాకు నీటి బొట్టును అలూ తిప్పేస్తూ ఉంటుంది అటు ఇటు కానీ ఆ తిరిగిన ఏ చోటు కూడా తెడంటది పొడి పొడిగా ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడ ఎలా కదిలిస్తూ ఉంటే నీటి బొట్టు తిరుగుతూ ఉంటుంది తద్వ్ జీవితం అతిశయచలం నీ శరీరంలో కూడా ఈ ప్రాణం ఉందే తామరాకు మీద నీటి బొట్టు ఎలా తిరుగుతుందో ఈ దేహంలో ప్రాణం కూడా అలా కదులుతుంది పడిపోవడం మటుకు తగ్గం అని ఎప్పుడు పడుతుందో ఏ మూల నుంచి పడుతుందో తెలియదు ఎందుకంటే చాలా చంచలంగా తిరుగుతుంటుంది మీరు దాని మీద స్థిరత్వం ఉండదు మీరు తమలపాకు మీద నీటి పొట్టు పోయండి లేకపోతే ఏ ఆకు మీదైనా అరిటాకు మీద పోయింది ఆకులు వాటి మీద మీరు నీటి పొట్టు పోయింది అలా నిలబడి తడి చేస్తూ నిలబడుతుంది కానీ తామరాకు మీద పడ్డ నీటి పొట్టు నిలబడదు అంటదు తడి అంటదు నిలబడదు ఓ కదిలిపోతూ ఉంటుంది ఏ మూల నుంచి ఆ మూల నుంచి పోతుంది తద్వజ్ జీవితం అతిశయచపలం నీ ప్రాణం కూడా అలాంటిది నయ్యా చపలం ఓ ప్రాణం లోపలికి వెళ్ళింది వెళ్ళిన ప్రాణం బయటికి రాకపోయినా చచ్చూడుకుంటాం బయటికి వెళ్ళిన గాలి మళ్ళీ లోపలికి రాకపోయినా చచ్చుకుంటాం కాబట్టి ఇది ఒక చంచలంగా ఎక్కుతూ తిరుగుతూ ఉంది ఎక్కుతూ దిగుతూ ఉంది తద్వజ్జీవితం అతిశయ చపలం సరే పోతే పోనీ ప్రాణం పోతుంది ఏదో రోజు పోనీ హాయిగా పొతుకుదామండి విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం హీ ఇది పెద్ద కర్మ అందుకనే ఒక గొప్ప కవి ఒక మాట అన్నారు అన్నమాట ఏమన్నారని అంటే ఆయుర్వర్ష శతం నృణాం పరిమితం రాత్రు తదర్థం ఒక మనిషికి వంద సంవత్సరాలు అనుకుందాం ఇప్పుడు ఎక్కడున్నాడు ఎవడు వంద ఎవడు లేడు వందలో పదో ఇరవై ముప్పై పోతున్నావు డెబ్బై వచ్చేటప్పటికి ఇంకా చాలా లేదు అనుకుంటున్నారు అరవై పోతే మంచిది అనుకుంటున్నారు ఎందుకో నెక్స్ట్ వస్తుంది మళ్ళీ అరవై రాగానే వెళ్ళిపోవాలట ఎవరైనా హాయిగా వెళ్ళిపోవడం మంచిదట ఎందుకంటే నెక్స్ట్ శ్లోకం చెప్తారు సాయంత్రాలు కాబట్టి ఎందుకంటే అలానే కాదు చెప్తున్నా ఇక్కడ ఆ కవి అంటున్నారు ఆయుర్వర్ష శతం నృణాం పరిమితం రాత్రువు తదర్థం గతం సంవత్సరాలు ఆయుష్ అనుకుందాం దాంట్లో పన్నెండు గంటల రాత్రి ఉంటుంది కదా పన్నెండు గంటల పగలు సో పన్నెండు గంటల రాత్రి మనం చేసేది ఏం లేదు తినడం ఓ పడుకుని కాలక్షేపం చేయలేము కాబట్టి పన్నెండు గంటలు రాత్రి అనంటే ఒక రోజులో సగం నిద్రకి పోతుంది నిద్రకు సగం పోయిందనంటే నీ జీవితంలో సగం నిద్రకుపోయింది అని అంటే వంద సంవత్సరాల ఆయుష్లో యాభై సంవత్సరాలు నిద్రకుపోయింది తీసే ఇంకెంత మిగిలింది యాభై తస్యాథస్యార్థమపరే బాలత్వ క్రీడత్వ అంటే యాభై ఏళ్ళల్లో సగం చేస్తే ఎంత మిగిలింది పాతిక ఈ పాతిక ఎందుకయ్యానంటే బాల్యము ఎవ్వనము ఎగరడము ఆటలాడుకోవడం పాటలు మనకు లోకం తెలియదు తినేయడం తిరిగేయడం పడుకోవడం లేవడం ఏడవడం బాధపడడం గెంతడం ఆడుకోవడం వీటితో పదేళ్లు పోతుంది బాల్యంతో పది పన్నెండేళ్లు పోతుంది ఆ తర్వాత మెల్లగా మనలో యుక్త వయస్సు వస్తుంది ఆ తర్వాత మిగతా వయస్సు అంతా కూడా పదమూడేళ్ల వరకు ఇరవై ఐదేళ్ల వరకు ఓ జుట్టు ఎలా ఏ బూట్లు వేసుకోవాలి ఏ బట్టలు వేసుకోవాలి ముక్కు ఎలా పెట్టుకోవాలి అది పెట్టాలి ఈ రంగు ఏం పోయాలి కాబట్టి ఇదొక పదమూడేళ్ళు అంటే పన్నెండేళ్ళు లో పదమూడేళ్ళు యన కౌమార్యాల్లోనూ పోతున్నాయి ఎంతైంది అప్పుడు పాతికేళ్లు పోయింది యాభై ఏళ్ళు నిద్ర పాతికేళ్లు వీటికి పోయింది ఇంకెంత మిగిలింది పాతిక అమ్మాయి పాతికైనా బాగుంటామేమోనండి శేషార్థార్థమే సేవాధిర్నీయతే మనిషికి డెబ్బై ఐదేళ్ళు వచ్చేస్తే ఇంటండి స్వామి ఇంతకుముందు మీ దగ్గరికి రావాలంటే నేను ఒంటరిగా వచ్చేసేవాడిని ఇప్పుడేమో ఎవరు లేకుండా లేవడానికి ఇద్దరు కావాలి కూర్చోబెట్టడానికి నలుగురు కావాలి అయిపోయారు జీవేవారి తరే చంచల సౌఖ్యం కుత ప్రాణిన సగం నిద్రలో పోయిందా ఓ పాతిక సంవత్సరాలేమో బాల్యంలో ఆటలు పాటలతోటి ఎగరడాలతోటి పోయి ఎవరూ వచ్చేటప్పటికి అందచందాలను సవరించుకోవడంలో పోయిందా ఇక ఆ తర్వాత జీవితం వ్యాధి రోగాలు రోష్టులు జబ్బులు బాధలు బెంగలు కలతలు దుఃఖాలు ఒకరినొకరు తిట్టుకోవడం విమర్శించుకోవడం ద్వేషించుకోవడం కలహించుకోవడం ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము నిమిత్తం ఎక్కడో దూరంగా బ్రతకడం జీవితంలో నువ్వు సుఖపడిన గడిలేవి ప్రశ్న వేసుకుంటే ఇది ఇంత ఓ చెంచాడు జ్యూస్ తాగినట్టాడు జ్యూస్ కోసం వంద సంవత్సరాలు వెచ్చించా ఉంటే నిన్నేమనాలయ్యా అందుకని వి దివ్యాధ్యభిమానగ్రస్తం అంటాడట పోల్లేండి స్వామి ఈ జన్మకి ఈ బతుకేలా అయిపోయింది వచ్చే జన్మైనా వందేళ్ళు సుఖంగా బ్రతికేలా దీవించండి అంటాడు ఈ వంద సంవత్సరాలు ఇలా అయిపోయిందిరా ఇంకో వచ్చే వంద సంవత్సరాలు నేను ఉంటానని నీ నమ్మకం ఏమిటి నేను ఉండకపోవచ్చు ఇంకోటి దొరికినా ఇంకోటి దొరక్కపోయినా ఏదైనా నీ బతుకు నీ బతుకు అంతే అలానే ఉంటుంది జన్మెత్తామా అంతే దానికి ఆ మోసలో వెళ్ళిపోవలసిందే మరి అలా కాదండి మరి నేను బాగా సంపాదిస్తున్నాను నాకు ఎంత గౌరవం నా ఇంట్లో వెళితే మీరు ఏమిటో స్వామి అలా అంటారు మీరు చిచ్చి మీరు అలా అనుకుంటున్నారు కానీ నేను సంపాదిస్తున్నాను మా ఇంటికెళ్ళంగానే మా భార్యాపిల్లలు వాళ్ళు వీళ్ళు నౌకర్లు వాళ్ళు వీళ్ళు ఆఫీస్లోకి వెళ్తే ఓ వాళ్ళు పని వీళ్ళు వీళ్ళు ఎంత గౌరవం అనుకుంటున్నారు ఓహో గౌరవమా యావద్విత్వ పరివారో రక్తద్విత్ పశ్చాజీవతి జర్జర దేహే कॉ पृति गे यवनोंवसतीेहे तवत्ति कुशल गेहे य యో దేహపాయ భార్యా బిభ్యతి తస్ కావతి వాయో భందం భోవిందం గోవిందం భూఢమే సంప్రాప్తే ఐదు ఆరు రెండు కూడా అది జంట శ్లోకా అంటే చక్కగా ఇది మనిషి యొక్క స్థితిని చెబుతుంది అబ్బాయి మీ జీవితం చంచలనరా ఈ స్థిరం కాదు పోనీ అస్థిరంగా ఉంది పోనీ సుఖంగా ఉంది అని అంటే మన పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ జీవితం ఐస్ క్రీమ్ తినాలని బాగా ఆశ పుట్టింది వీడు ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళిపోయాడు ఆంచి ఎండాకాలం బాగా దప్పికి వేసింది దాహం ఆకలి రెండూ ఉన్నాయి సరే ఐస్ క్రీమ్ తిందామనుకున్నాడు వెళ్ళాడు వెళ్ళి కూర్చొని ఆర్డర్ చేస్తే గొప్ప ఐస్ క్రీమ్ వచ్చింది ఎనభై రూపాయలు చిన్న కప్పులో పట్టుకొచ్చి పెట్టాడు చూశాడు ఎనభై ఐదు రూపాయలు అంటే ఏదో వస్తుంది అనుకున్నాడు పాపం ఇంత కప్పులో వచ్చింది అన్ని వేసి పట్టుకొచ్చారు ఒక స్పూన్ తిన్నాడు అబ్బా చాలా బాగుందన్నమాట త్వరగా తినేస్తే అయిపోతుంది త్వరగా తినేస్తే ఎనభై రూపాయలు ఇట్టే అయిపోతుంది అందుకని అలా పెట్టుకున్నాడు అదేమైంది కరిగిపోవడం మొదలెట్టి తింటే అయిపోతుంది తినకపోతే కరిగిపోతుంది వీడి పరిస్థితి జీవితం కూడా అంతే ఇంకేమి జీవితం ఎలాగైనా పోయేది పోయేదే కదా కట్టెలో కలిసిపోయేది బూడిదైపోయేది ఇక్కడి బూడిదైపోతుంది కట్టెలో కలిసిపోతుంది పది కట్టెలతో పాటు ఇది పదకొండో కట్టె కాలిపోతుంది చచ్చిన తర్వాత ఎవడు పట్టించుకుంటాడు ఇప్పుడు ఉన్నప్పుడే బతుకున్నప్పుడే శుభ్రంగా తిను హాయిగా అనుభవించు అన్నారనుకోండి భర్తృహరి అంటారు భోగే రోగ భయం కులేచ్యుతి భయం విత్తే నృపాలాద్భయం మానే దైన్య భయం బలేరిపు భయం రూపే జరాయా భయం శాస్త్రేవాద భయం గుణే కల లోకంలో భోగం అనుభవించే చచ్చిపోదాం అనుకుని త్వరగా భోగం అనుభవించావా భోగే రోగ భయం ఇష్టమే కానీ అది అతి ఏమైపోయింది అతి సర్వత్రే అతి ఎప్పుడు పనిచేయాలి ఎందులో అయినా సరే ఆహారమే కాదు వ్యవహారమే కాదు ఏదైనా సరే అతి ఎప్పుడు కూడా పనికిరాదు కాబట్టి ఈ రకంగా మనకు ఈ శ్లోకాలు కూడా మన యొక్క దృష్టి కోణాన్ని మారుస్తున్నాయన్నమాట ఏంటనంటే ఏదైనా సరే ఈ లోకంలో మనం ఎలా ప్రవర్తించాలి అంటే అతిగా దేంతో పెట్టుకున్నా మనకు ప్రమాదమే ఏ దానితో అయినా భార్యతో అయినా భర్తతో అయినా పిల్లలతో అయినా గురువుతో అయినా శిష్యులతో అయినా అతి అనేటువంటిది పనికిరాదు ఒక్క దైవంతో తప్ప ఎవరితోటి ఒక్క దైవంతో తప్ప ఎందుకనంటే దైవంతో అతి పెట్టుకుందానికి దైవమే నేను కనుక నేనే దైవం కనుక అతి లేదు సతీ లేదు అతి సతి గతి ఏమీ లేదు మొత్తం వాడే కాబట్టి దైవంతో బ్రతకడం అనేటువంటిది ఎప్పుడూ దోషం కాదు దైవాన్ని విడిచిపెట్టి దేంతో అయినా సరే మనం బ్రతకడం ప్రయత్నించామా దాంతో అతిగా పెట్టుకున్నామా త్వరగా కట్టయిపోతుంది అర్థమైందండి కాబట్టి భోగే రోగ భయం అన్నీ భయహేతువులే అందుకని జీవితం చంచలమైంది ఎప్పుడు పోతుందో తెలియదు కనుక భోగం అనుభవించే వాళ్ళ మాటలు అది ప్రామాణికం కాదు కాబట్టి మా నా జీవితానికి ఏముందండి ఇబ్బంది లేదు నేను చాలా గొప్పవాణ్ణి అలాంటి వాడిని ఇలాంటి వాడిని అనుకుంటారా ఇక్కడ శంకర్లు అంటారు చాలా గొప్పవాడివి ఎంతవరకు యావద్విత్తోపార్జన సక్త తావన్ నిజ పరివారో రక్త నువ్వు పెద్ద ఆఫీసర్ అయినప్పుడు బాగా ఆలోచించండి చాలా పెద్ద ఆఫీసర్వి నీకు ముగ్గురు బంట్రోత్తులు ఉంటారు బయట వాహనాలు ఉంటాయి చాలా మంది నీ దగ్గర పని చేయించుకుని దానికి పెద్ద పెద్ద వాళ్ళందరూ నీ ఇంట్లో బయట వరండాలో కూర్చుని ఉంటారు అప్పుడు నువ్వు హాయిగా ఏడున్నర ఎనిమిది ఇంటికి లేచి కాఫీ తాగి షేవింగ్ చేసుకుని ఉదయాన్నే కాఫీ అసలు ఆ కాఫీ ఏంటంటే భారీ ఏడున్నరకి కాఫీ తయారు చేసి పట్టుకొచ్చి ముక్కు దగ్గర పెడితే కళ్ళు తెరిస్తాడు కౌశల్య సుప్రధారామా కాదు ఇది చూస్తా ఓహో వెంటనే లా తాగి షేవింగ్ చేసుకుని స్నానం చేసి శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు భార్య ఓ ఉరుకులు పొరుగులు ఉరుకులు పొరుగులుగా అందరూ ఆ ఇంట్లో పనివాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎందుకంటే ఈయన పెద్ద ఆఫీసులు వెళ్ళాలి ఆ డ్రైవర్ కూడా బయటలా నిలబడి ఉంటారు ఇద్దరు బంటు రోతుల నిలబడి ఉంటారు ఈయన కార్ ఎక్కుతారు ఇక అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళంగానే ఆఫీసులో సబార్డినేట్స్ అందరు కూడా లేచి నిలబడిపోయి ఉంటారు అందరూ ఓ అగ్గ్గా ఆడుతూ ఉంటారు అనమాట ఎంతవరకు రిటైర్ అయ్యి గవర్నమెంట్ మీకు నాయనా అని పత్రం పంపించేంతవరకు ఆ తర్వాత రిటైర్ అయిపోయింది ఫంక్షన్ చేసేసారనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఎనిమిది గంటలకి ఏమి వాసన ఉంటుంది ఏమి కాఫీయా ఏది ఏ వల్ల కాడు ఉంటుంది ఏమీ కొట్టదు ఎందుకు ఆవిడ ఉండేదేడే ఉరుకోండి రోజు అంటే ఆఫీస్ తగలడానికి నేను చెయ్యాలి ఇప్పుడు ఏమి ఎక్కడికి తగల పడుకోండి సరే మొత్తం మీద కాఫీ పట్టాలేదు బ్లేడైనా వేసి ఎవరు పట్టుకుందంటే బ్లేడు లేదు ఏమి లేదు అన్ని ఇక్కడే వేసుకోవాలి పోనీ కాఫీ అంటే లేదు బ్లేడు పెట్టలేదు ఏ మీకు పని ఏంటి యావద్విత్తో పార్జన సత్త మన ఆఫీసర్గా ఉన్నాసేపు మన కొడుకులు లేకపోతే కోడళ్ళు లేకపోతే అల్లుళ్ళు వాళ్ళు వీళ్ళందరూ వస్తారు బా మామయ్య గారండి మామయ్య గారండి అదండి ఇదండి చూడండి మీరు గమనించండి తావన్నిజ పరివారో రక్త శంకరులు మాట్లాడితే నగ్న సత్యమే చెప్తారు అది చేదుగా ఉన్న మనం అనుభవిస్తే ఆఖరికి తీయగా ఉంటుంది ఉసిరికాయ తినేటప్పుడు కాకరకాయ తినేటప్పుడు చేదుగా ఉంటుంది కానీ ఆఖరుగా నీళ్లు తాగారనుకోండి చాలా తీయగా ఉంటుంది అది శంకరుల యొక్క సిద్ధాంతం కూడా మిగతా వాళ్ళది ముందు తీయగా ఉంటుంది ఆ తర్వాత నీళ్లు తాగితే చప్పగా ఉంటుంది అది వాళ్ళకి మన శంకరులకి ఉండేటువంటి అంత తేడా కాబట్టి శంకరులు మన జీవితాన్ని వడపోసి ఆయన కాచి వడబోసి మన ముందు ఉంచుతున్నారు యావద్విత్తో పాజన తావన్ నిజ పరివారో రక్త అంతవరకు ఇంట్లో కనుక ఎవరికైనా సరే సరిగ్గా చదువు పెద్ద ఉద్యోగం రాలేదనుకోండి వాడిని చులకనగానే చూస్తుంటారు మీరు గమనించండి బయటికి ఇంకోలా ఇంకోలా చెప్పినా చులకనగానే చూస్తారు కానీ మెల్లిగా ఎవరో చెప్పారేదో పెళ్లి చేసిందని అంటే ఓ పిల్లని తీసుకొచ్చి కట్టారు పెళ్ళయిపోయింది అంతవరకు ఇంట్లో ముగ్గురే చులకనగా చూసేవారు ఇప్పుడు పెళ్ళైన తర్వాత నుంచి ఇది మొదలైంది ఇంకా నాలుగు వైపుల నుంచి విడికి ఇంట్లో తల్లి అంటుంది ఎవరా పని పాటు లేదురా భార్యను పోషించలేవు నువ్వు నీకెందుకురా అది ఇది అంటు లోపలి గదిలోకి వెళ్ళి కూర్చుని అనుకోండి మా నాన్నగారు పట్టుకొచ్చి కట్టబెట్టారు బెల్లం దెమ్మకు కట్టపెట్టిన రాటకు కట్టబెట్టిన సరిపోయింది ఈయన పట్టుకొచ్చి నానిచ్చిన పెట్టారు వీడు కదళ్ళు మెదళ్ళు వీడికి పసి దమ్మిడి ఆదాయం లేదు క్షణించానని తీరిక లేదు ఏమీ లేదని ఇంట్లో పోటు గదిలోనూ పోటు వీధిలోనూ పోటు అన్ని రకాలుగా వీడు రకరకాలుగా పోట్లు పడుతూ సరే మొత్తం మీద వీడు కొంతకాలానికి అలా అలా అలా అలా అలా ఉన్నాను అనుకోండి మీరు గమనించండి వాడికి ఉద్యోగం సద్యోగం ఏ సంపాదన ఏమీ లేదనుకోండి వాడి బ్రతుకు మీరు ఒక్కసారి ఆలోచించండి నిజంగా కుక్క కన్నా హీనంగా ఉంటుంది ఇంట్లో పెంచుకునే కుక్కకి ముందు ముద్ద పెట్టి వీళ్ళు తిని పని వాళ్ళకి పెట్టిన ఆ తర్వాత అంటారు ఎందుకంటే పని పాట ఏం లేదు సంపాదన ఉద్యోగం సద్యోగం ఏం లేదు యావద్విత్తో పార్జన స తావన్ నిజ పరివారో రక్త అయితే మగవాళ్ల గురించే కాదు స్త్రీల గురించి కూడా ఇక్కడన్నారు ఏంటంటే స్త్రీ వివాహమైన తర్వాత నిజంగా ఆలోచించండి ఇంట్లో గంగిరెద్దులా చాకరీ చేస్తుంది గాడిదలా మూటలు మోస్తుంది చాకరీ చేస్తుంది నిజంగా కనుక ఆ భార్యకి ఏదైనా జబ్బు చేసి మంచి పడింది అనుకోండి అవి బాబోయ్ దీనికి చేయలేక చచ్చిపోతున్నానండి బాబోయ్ దీంతో పడలేకపోతున్నాను తీసుకొచ్చి రోగిష్టిదానికి కట్టబెట్టారండి నా బతుకంతా పోయిందని వీడు నానాతన పడతాడు పది మందికి చెప్పి నానాయాతన పడి నేను పూర్తి చేసుకోలేక ప్రారంధవశాత్తు దేహం పడిపోయి తమ్ బుద్ధి సంయోగం లభతే పౌర్వ దేహికాత్ మనం ఒక లెటర్ రాస్తూ ఉన్నాం రాత్రి రాచి ఆ లెటర్ని రాసి రాసి అలసటొచ్చింది ఆలోచన కదలట్లేదు మత్తుగా ఉంది నిద్రపోవాలనిపిస్తుంది ఒక ఐదు లై ఐదు లైన్లు రాసిన తర్వాత ఆ లెటర్ మీద కాగితం పెట్టేసి పడుకుంటాం మనం ఉదయం లేచిన తర్వాత ఫ్రెష్గా ఉంటుంది కదండి ఇప్పుడు మళ్ళీ లెటర్ తీసి మళ్ళీ మహారాజరాజశ్రీ వారికి మొదలెట్టెక్కర్లేదు ఆ నాలుగు లైన్లు ఎక్కడైతే రాసి విడిచిపెట్టామో అక్కడి నుంచి అందుకొని రాసేస్తాం మనం అలాగనే ఇక్కడ కూడా రమణ మహర్షి గత జన్మలో ఎంతవరకు తన సాధనను పూర్తి చేసి విడిచిపెట్టారో అది మళ్ళీ పద్నాలుగేళ్ల తర్వాత ఆయన మళ్ళీ నిద్ర మేలుకునే దానికి కాలయవధి పెట్టింది అలాగనే ఇక్కడ మనకు శంకర్లు మన యొక్క జీవితాన్ని ఇన్ని దశలుగా విభజించి అసలు మనిషి అనేటువంటి వ్యక్తి వాడి జీవితంలో వెతుకున్నప్పుడు అమూల్యమైనటువంటి మానవ జన్మని ఎలా ఉపయోగించుకుంటున్నాడో చూడండి బాలస్తావత్ క్రీడా ఆసక్త బాలస్థావత్ క్రీడాసక్త తరుణస్థావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ పరమే బ్రహ్మణి కోపిన సక్తహ అయితే పాఠాంతరం కూడా ఉంది ఏంటంటే వృద్ధస్తావత్ చింత మగ్న పరమే బ్రహ్మణి కోపిన లగ్న అంటే చింతలలో మగ్నమై ఉంటాడు బ్రహ్మ లగ్నత ఉండదు అని కాబట్టి మగ్నము లగ్నము అని అక్కడ వాడడం జరుగుతుంది అన్ని సక్తహాన్ని వచ్చా కనుక అలా కూడా సక్తహాన్ని పెట్టుకోవచ్చు మానవ జీవితాన్ని శంకరులు మూడు దశలుగా విభజించారు బాల్యము అంటే కౌమార్యము తర్వాత వృద్ధాప్యం మానవ జీవితం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే శంకరులకి మూడు నాలుగు తట్టింది నాలుగు అవస్థలుగా తట్టింది మొదట ఒక కోతి ఏం చేస్తుందంటే అది చెట్టు కొమ్మలు ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి గెంతడం దొరికిన తినడం ఎగరడం పడుకోవడం లేవడం ఇది ఒక దశ మానవుడి జీవితంలో కూడా కోతి దశ ఒకటి బాల్యమంతా ఈ కోతి దశతో పోతుంది ఆ తర్వాత కొంతకాలానికి ఇంట్లో అనుకుంటారు అబ్బబ్బా కట్టిపడేయాలి వీడికి ఏదో మూడు ముళ్ళు వేసి పడేస్తే పడుంటాడు ఇంకేదో వాడి పని వాడి కార్యక్రమం చూసుకుంటూ పడుంటాడు పెళ్ళి అనే నెపంతో ఓ బంధం ఏర్పడుతుంది ఇంకా అక్కడి నుంచి ఆ కోతి స్థాయి పోతుంది ఇప్పుడు వీడికి ఏ స్థాయి వస్తుంది తెలుసండి ఎద్దు గాను గానుగెద్దు యొక్క పరిస్థితి ఏంటి తెలుసండి దాన్ని తీసుకెళ్లడం ఉదయాన్నే దానికి మేత గీత పెడతారు శుభ్రంగా దాన్ని లేపి మేత పెట్టి దానికి కుడి పెట్టి అక్కడి నుంచి కట్టు తీసుకెళ్తారు తీసుకెళ్లి గానుగుంటుంది కదా దానికి తగిలిస్తాడు అందులో ఏవే వేయాలో దాంట్లో అది వేస్తాడు ఇంకా దాన్ని తిప్పుతూ ఉంటాడు ఇంకా తిరుగుతూ ఉంటుంది సాయంత్రం వరకు తిరుగుతూ ఉంటుంది మధ్య మధ్యలో అలసిపోయినప్పుడల్లా ఇంత బకెట్లో నీళ్లు పెడతారు తాగుతుంది సాయంత్రం అంతా అయిపోయిన తర్వాత దాన్ని విప్పేసి తీసుకొచ్చి దానికి శుభ్రంగా తోమి దానికి మళ్ళీ చిట్టు పొట్టు తవుడు అది వేసి కుడిచిపెట్టి దాన్ని పడుకోబెట్టి ఇంత గడ్డి వేస్తే అలా పడుకుంటుంది అనమాట మళ్ళీ ఉదయం లేస్తుంది మళ్ళీ మేతమేస్తుంది మళ్ళీ గానుగెద్దు గాను తిప్పడానికి వెళ్తుంది సాయంత్రం వరకు తిప్పుతుంది మళ్ళీ వస్తుంది తింటుంది పడుకుంటుంది వీడి పరిస్థితి కూడా ఒక ఎద్దులాంటిదే కట్టిపాడేసిన తర్వాత గానుక్కి ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళడం పని చేయడం అలసిపోవడం మళ్ళీ ఇంటికి రావడం ఇంకా కుడితి పొట్టు తగుడు పడేస్తే తినడం మళ్ళీ ఉదయం లేస్తే మళ్ళీ మేత పెడతారు మేత మేయడం మళ్ళీ ఇంత క్యారేజీ పుచ్చుకుని అలో లక్ష్మణ్ అనుకుంటే వెళ్ళిపోవడం అక్కడి నుంచి మళ్ళీ ఇలాగ ఈ గానుగెద్దులాగా వాడి జీవితం ఇల్లు ఆఫీసు ఇల్లు ఆఫీసు ఇల్లు వ్యాపారం ఇదో ఒకటి ఇలా తిరుగుతూ ఉంది ఇలా కొంతకాలం ఒక దశ అయిపోతుంది జీవితంలో ఒక అర్ధ భాగం మొదటి పావు వంతు కోతిలాగా రెండో పావు అంటే అర్ధ ఈ గానుగెద్దు దశతోటి అయిపోయింది ఇక మూడో దశ అంటే రిటైర్ అయిపోతారు కదండి ఇంక అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలాంటి దశ అంటే కుక్క లాంటివి అంటే ఇంట్లో అలా ఉండడం ఆ ఇంట్లో ఏంటంటే కొడుకు కోడలు సినిమాకి వెళ్తుంటారు మన ఉండి మనోరాలు అప్పచెప్పేసి ఏమంటే మామయ్య గారు ఏమంటే అత్తయ్య గారు ఒకసారి చూసుకోండి ఇవన్నీ చేయించండి ఇంట్లో హోంవర్క్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవన్నీ చేయించండి వాళ్ళకి త్వరగా టిఫిన్ అది పెట్టేసి పడుకో పెట్టేయండి వచ్చేటప్పటికి రాత్రి పదకొండు పన్నెండు అవుతుందంటే ఇంకా వాళ్ళు వచ్చేదాకా వీళ్ళు అలా కాపలా కాస్తూ ఉంటారు పాప ఆలోచించండి యజమాని ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత కుక్కని బయట కట్టేస్తే ఆ యజమాని తిరిగి మళ్ళీ వచ్చి ఆ కుక్కని విప్పి లోపల తీసుకెళ్లేంతవరకు అది అలా బయట ఉంటుంది యజమాన్ రాగాని లేచి అని మూలుగుతుంది మానవ జీవితంలో కూడా ఒక వ్యక్తి కొంత స్థాయి దాటిన తర్వాత కొడుకు కోడలు వీళ్ళ మీద ఆధారపడడం మొదలెట్టిన తర్వాత వాడికి కూడా తప్పదు అలాంటి దశ ఇలా ఒక పాతికేళ్లు గడిచింది అనుకుందాం డెబ్బై వరకు ఇంకా పెండ ఉంటే ఆ తర్వాత నుంచి వచ్చే దశ నా దృష్టిలో గుడ్లగూబలాంటిది ఇది పగలంతా పడుకుంటుంది రాత్రి మేలుకి కూర్చుంటుంది దీనికి పగలు కళ్ళు కరపడం రాత్రే కనిపిస్తుంది ఇంట్లో వీడి పరిస్థితి కూడా పగలంతా పడుకుని అటు తొల్లి ఇటు తొల్లి ఉంటుంటాడు రాత్రి అవ్వగానే అందరూ పడుకోగానే వీళ్ళేచి కూర్చుంటాయన్నమాట వీడింకా దగ్గడం వీడికి ఇబ్బందులు ఆయాసం అది ఇది రాత్రి నిద్ర ఒక ముసలి వాళ్ళకి మీరు చూడండి ఇంట్లో ఓ డెబ్బై ఐదు దాటి ఎనభై ఎనభై ఐదు ఉంటే వీళ్ళకి నిద్ర పట్టదు పక్కనున్న వాళ్ళు మనల్ని పడుకునేవారు ఇదొక గుడ్లగోపు దశ ఈ దశ ఇంకా పర్య పొందుతూ పొందుతూ ఉన్నటువంటి స్థితిలో ఇంకెలా ఉంటుందంటే ఇంకా లోకం కనపడదు ఏది వినపడదు ఏది తినలేము మాట్లాడలేము నడవలేము కూర్చోలేము అసలు ఎందుకు వీడు బ్రతుకుతున్నాడు అనే ప్రశ్న ఇంట్లో ప్రతి ఒక్కరికి వస్తుంది మీరు ఆ వయస్సులో ఆలోచించండి ఇంకా చింతలతోటి వాడికి ఇప్పుడు కొత్తవి ఏవి కనపడవు వినపడవు కాబట్టి ఎంగేజ్మెంట్ ఉండదు వాడికి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉండదు మనిషికి ఎప్పుడూ కూడా గమనించండి కొత్తదని అలా చూస్తూ వింటూ మాట్లాడుతూ తిరుగుతూ తింటూ అలా ఇలా ఉండే కొద్దీ దుఃఖాలో ఎప్పుడైతే కొత్తది అరెస్ట్ అయిపోతుందో ఇప్పుడు కళ్ళు కనపడవు చెవులు వినపడో తింటే అరగదు కూర్చోలేడు నిలబెట్టలేరు ఎవరు పట్టించుకోరు ఎవరు మాట్లాడరు వాడు అలా బెడ్డు మీద పడుకుని ఉంటాడు అనుకోండి అప్పుడు వాడి ఎంటర్టైన్మెంట్ ఏంటి తెలుసండి గతం అంతా వాడికి కలపోసుకుని అలా నిలబడుతుంది వృద్ధస్తావత్ చింతసక్త ఇంకా వయస్సులో వాడికి చింతలే వాడిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి వాడికి ఎంగేజ్మెంట్ అంతా దేంతో చింతలు వాడి చిన్నప్పటి నుంచి అన్నీ తవ్వుకుని అలా మాట్లాడుకుని అలా వాళ్ళో వాడు గునుక్కుంటూ ఉంటాడు వాళ్ళలో వాడు పాపం ఏదో ప్రేలాపనమాట అలాగా వాళ్ళ వాడు మాట్లాడుకోవడం అప్పటికైనా శంకర్లు పరమే బ్రహ్మణి కోపిన సత్తహా ఆ పరమాత్మ వాడికి మనస్సు మల్లట్లేదు ఎందుకనంటే జన్మ సంస్కారం వాడు చిన్నప్పటి నుంచి ఏ రోజైనా అలా ఆలోచిస్తే కదా వాడికి వెళ్ళడానికి అభ్యాసమే కూసు విద్య ఏది అభ్యసించాడో ఏది అనుష్ఠించాడో అది ఎప్పుడు వస్తుంది కాబట్టి ఇక్కడ శంకర్లు అంటున్నారు అబ్బాయి జీవితం బ్రతికుంటేనే చస్తే మిగతా జీవరాశులకి విలువ ఉంటుంది కానీ మనిషికి చనిపోతే వేయ కూడా విలువ ఉండదు పక్క ఇంట్లో వాళ్లే తీసుకెళ్ళి ఎప్పుడు తగలెట్టేద్దామని చూస్తుంటారు ్రతికున్నప్పుడు విలువ ఉన్నటువంటి పనులు నువ్వు చేసేవానంటే ను నువ్వు సేవించినంత శవాల్ని సేవించావు భార్య భర్త పిల్లలు నీ ఇళ్ళు డబ్బులు మనుషులు బంధువులు మిత్రులు వాళ్ళు వీళ్ళు కాతే కాంత కస్తే పుత్రోయం అతీవ విచిత్ర